అవగాహనలను కలిపేస్తాడు మీరు హోటల్కి వెళ్ళారు ఒక రోజురా మసాలా దోశ ఆర్డర్ ఇచ్చారు ఇవాళ దోశ మాస్టర్ రాలే సార్ అన్నాడు దోశ మాస్టర్ రాబోద్దేమయ్యా పూరి మాస్టర్ వచ్చాడు కదా దోశ ఏమనొచ్చు కదా దోశ వేసేవాడికి పూరి రాదు సార్ పూరి వేసేవాడికి దోశ రాదు సార్ అన్నాడు ఆ రోజుకి దోశ అంతే ఎందుకని హీఈ్ మాస్టర్ ఇన్ ఇట్ అలాగే మన బుద్ధి కూడా జీవభావంలో శరీర ఇంద్రియ వ్యాపార సంహితమైనటువంటి సముచ్చయమైనటువంటి దానిని వినియోగించడంలో మాస్టర్ స్వరూప జ్ఞానంలో సున్నా లయించిపోతుంది అక్కడ అక్కడ ఇది లేదు కానీ అదే ఇటు తిరిగింది ఒకరు భోజనంలో మాస్టరు ఒకరు వంట చేయడంలో మాస్టరు ఒకరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టారు ఒకరు ఫిజిక్స్లో మాస్టరు ఇలా భౌతికమైన విజ్ఞానాలలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క దాంట్లో ప్రతిభాషీలతను కలిగి ఉంటారు ఇదంతా బుద్ధి విశేషం ఒకరు వజ్రాలను సాన్న పెట్టడంలో ఆభరణాలు తయారు చేయడంలో ఒకరి అమ్మరి కొడవలు తయారు చేయడంలో కొడవలు లేకపోతే ఒక అంకి కొయడం కుదరదు ఆ కోతల వచ్చినప్పుడు తెలుస్తుంది ఆ కొడవల్ అంచుకి కరెక్ట్గా ఉంటేనే దాని మీద ఎంతో పెద్ద రీసెర్చ్ జరిగింది సరిగ్గా కొయ్యాల్సిన కొడవలు ఎట్లా ఉండాలి కొడవలి షేప్ ఎలా ఉండాలి రంపం చివరి మోడల్లో కొడవలు ఉండాలా కొడవలి వంపు ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా దీని మీద చాలా పెద్ద రీసెర్చ్ ఇట్లా మన దగ్గర విజ్ఞాన ధర్మంలో ప్రతి అంశం మీద అద్భుతమైన రీసెర్చ్లు చేశాం ఇదంతా ఏంటి బుద్ధి విశేషం అయితే దీని సహజ అధిష్టానం సచ్చిదానందం నిత్య నిర్మలం లేదా సత్యం జ్ఞానం ప్రకాశం చైతన్యం ఆనందం ఈ అధిష్టాన లక్షణంగా ఉండిపోవడమే ముక్తి ఆశ్రయ పద్ధతిగా ఉండడం బంధం ముందుకు తెలియదు అంటే బంధ నిర్వచనాన్ని ఇస్తున్నారు అనమాట ఎప్పుడెప్పుడు ను ఆశ్రయ పద్ధతిగా ఉన్నావో అప్పుడప్పుడు అల్లా అది బంధం ఎప్పుడెప్పుడు అధిష్టాన పద్ధతిగా ఉన్నావో అది ముక్తి ఏమైనా సరిపోతుందా చాలా ఏమో ముక్తి ఒకటే ఎంత సరిపోతుంది మోక్షంగా జన లక్ష్యం మోక్ష సన్యాసంగా జన లక్ష్యం ముక్తి వరకు నేను ఎందుకు సరిపెట్టుకోవాలి అన్నారు ఓకే అయితే పరం పరాత్పరం మోక్షం మోక్ష సన్యాసం పరం పరాత్పరం పరబ్రహ్మ నిర్ణయాన్ని ఎరగవయ్యా బ్రహ్మ నిర్ణయంతో సరిపోక సరిపోవకపోతే పరబ్రహ్మ నిర్ణయం అది చాలకపోతే పరాత్పరం వాడు కూడా లేడు అక్కడ దాకా పరిణమించి ఎవరు పరిణమించారు ఇదే మానవోపాధి అక్కడ దాకా ఉపయోగపడుతుంది ఎందుకని మానవోపాధి తర్వాత ఏ ఉపాధి రాలేదు ఉపాధి గతమైన దాంట్లో మానవోపాధి సృష్టి ఆఖరు చైతన్య వికాసం కాబట్టి ముందు జీవించాలి దేవతల జీవించాలి సత్వగుణ అధిష్టానంగా దేవతల వల్లే జీవించు రజోగుణం తమో గుణానికి సంబంధించినటువంటి కర్మని కలుషాన్ని మాలిన్యాన్ని పోగొట్టుకో కోకొట్టుకని సత్వగుణాధిష్టానంగా జీవించి గుణాతీత స్థితికి మారు గుణాతీత స్థితి నుంచి గుణరహిత స్థితికి నిర్ణయాన్ని పొందు గుణరహితంలో చేయడానికి ఏ ఉండదు నిర్ణయమే అలా ఉండటమే ఉంటుంది అంతే ఎందుకని రహితుడైన వాడు పరమాత్మ పరమాత్మ అన్న దగ్గర నుంచి పరమణ శబ్దం ప్రారంభం లోకం విషయంగా కూడా పరలోకం లోకాన్ని కూడా పరం పెట్టాం దానికి ఏంటి పారలోకం ఈ బుద్ధిగతమైన విషయం అంతా లోకం ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ బుద్ధి ఆత్మ రెండింటిని ఒకే తోట నిరూపించేస్తున్నారు బుద్ధి విశేషం అంతా ఏంటి లౌకికం లోకానికి సంబంధించింది అన్నమాట మరి ఆత్మ అండి జ్ఞానం అండి పారలౌకికం పరలోకం అంటే ఇందులో మునిగిపోయి ఉంటే అది కనపడదు అందులో ఉంటే ఇది కనపడుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి స్వరూప జ్ఞానంలో ఉన్నవాడికి త్రిపుటి కనపడుతుంది ఎందుకంటే త్రిపుటికి అతీతంగా ఉన్నాడు కాబట్టి అదే త్రిపుటిలో మునిగిపోయిన వాడికి స్వరూప జ్ఞానం కనపడు గుర్తించలేడు అలా ఉండలేడు కాబట్టి మానవులు మొదటి వికాసాన్ని దేన్ని పొందాలి సాధకులు సాధన చేసే సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వారందరూ మొట్టమొదటి వికాసం వివేకం ఏం పొందుతారయ్యా అంటే త్రిపుటికి అతీతంగా ఉండాలి అతీతంగా ఉండి త్రిపుటిని చూస్తూ ఉంటాడు అలా చూస్తూ కూడా తన స్వరూప జ్ఞాన స్థితి తాను కదలకుండా ఉంటాడు దీనికి సంప్రజ్ఞాత సమాధి పేరు త్రిపుటి కనబడుతున్నప్పటికీ త్రిపుటి ఎందు ఏ చలనమూ లేకుండా ఆ వ్యత్యస్తాన్ని అర్థం చేసుకుని ఆ మాయావాదాన్ని అర్థం చేసుకుని ఆ కుడియడమల్ని అర్థం చేసుకుని తాను తానుగా నిలకడ చెంది ఉంటాడు అన్ని గమనిస్తూనే ఉంటాడు అన్ని చూస్తూనే ఉంటాడు అన్ని వింటూనే ఉంటాడు కానీ దేనికి స్పందించడు దేనికి ప్రయోజనశీలం అని భావించడు ఇదా అంతా ప్రయోజనం నాగు అని వదిలి వేస్తాడు వదిలి తాను తానుగా స్థిరంగా ఉంటాడు సద నేను ఉన్నాను అన్న అధిష్టాన అంశమును తెలుసుకుంటున్నాను అన్న అవగాహన అంశమును రెండింటినీ కలిపి అధిష్టానమును విడిచి అవగాహన పరంగానే బాహ్యమును